శ్రీమహాగణాధిపతివసమారంభా శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ్యాయమే వాక్ ప్రాణశక్షు్రోత్రమో బలైంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం నిరాకరణ్యా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త నిరాకరణం నేస్తూ పదాత్మని నిరే ఉపనిషత్సర్మా సుతు సంతు శాంతి శాంతి వాగ్వాూయసీ వాగ్వా గేదం విజ్ఞాపయతిజుర్వేదం సామవేద ఆథర్వం చతుసపురాణం పంచమం వేదానా వేదం పిత్ర్యం రాశి నిధి వాకొ వాచ్యేకాయన దవిద్యా బ్రహ్మవిద్యాం భూత విద్యా క్షత్రవిద్యాక్షత్రవిద్యా సర్పదేవన విద్యా యువ పృథివీ వాయుంచాకాశ ఆపశ తేజ్చ దేవాంశ మనుష్యాంశ పశూంశ వయాంసి తృణవనస్పతీన్ శ్వాపదా చా పిీలకం ధర్మాధర్మ సత్యామృత సాధుచాజ్ఞాయ వాక్ నాభవిష్యత్ ధర్మో నా ధర్మ నత్యం నా సాధు నా సాధు నృదయజ్ నాహృదయ వాగేత విజ్ఞాపతి వాచముపా స్వేతి భాష్యంలో ఉన్నాము కథంచ వాక్ నామ్నో భూయసి ఇహ వాక్ నామము కంటే ఎక్కువ శ్రేయస్కరమైనది ఉపాసనలో కూడా నామమును ఉపాసించటం అంటే రూపమును ఉపాసించటం రూపంతో పాటుగా నామం ఉంటుంది నామాన్ని బ్రహ్మగా ఉపాసన చేస్తాడు అయితే నామాన్ని బ్రహ్మగా ఉపాసన చేయాలంటే నామాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మగా ఉపాసన చేస్తాడు సో ఆ నామము ఎప్పుడు కూడా రూపానికి తోడుగా ఉంటుంది కనుక ఇంకా బాహ్యమునందే ఉంది ఇంకా ఆధ్యాత్మంలోకి రాలేదు ఓ రకంగా చెప్పాలంటే రామ అని అంటాడు కానీ రాముడు బయట రూపంలో ఉన్నాడని భావనగా ఉంటుంది సో బాహ్యమునందే ఉపాసన ఎప్పుడు కూడా ఆంతరంలోకి వస్తే కానీ ఉపాసన పరిణతి చెందదు సో దాని పద్ధతి అది వేదాంతుల పద్ధతి ఆంతరంలో ఏం లేదు బాహ్యంలో ఉందన్నది ద్వైతవాకులు అది ఆ పద్ధతి సో అంత అధ్యాత్మంలోకి రావాలి అధ్యాత్మయోగం అయిపోవాలి అది కాబట్టి వాగింద్రియము నామకు మూలము వాగింద్రియము వాక్కు లేకపోతే నామే లేదు రుగ్వేదం కానీ ఎదుర్వేదం కానీ అన్నిటినీ విజ్ఞాపన చేసేది వాగింద్రియమే కాబట్టి ఆ వాగింద్రియము ఏదైతే ద పొటెన్షియల్ టు స్పీక్ ఏదైతే దానిని పరబ్రహ్మగా వాడు ఉపాసన చేసేటంటే కెనుపనిషత్తుంది వాచోహ వాచం శ్రోత్రం అనే ఆ విధంగా ఇంద్రియ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటికి మూలంలో ఉండే ఏ చైతన్యము గలదో విజ్ఞాన శక్తి అది ఈశ్వరుడు అని ఉపాసన చేయటం అన్నది చాలా ఉన్నతమైన స్థాయికి చెందిన ఉపాసన కాబట్టి నామ్న వాకు భూయసి నామకంటే వాగింద్రియము ఎప్పుడు కూడా చాలా శ్రేష్టమైనది అని ఏ విధంగానూ ఉంటే వాగ్వా ఋగ్వేదం విజ్ఞాపతి అయ ఋగ్వేదయితే తథా యజుర్వేదమిత్యాది సమానం అంతవరకు చూశాను తర్వాత అందాము హృదయ హృదయ ప్రియం తద్విపరీతం ఇప్పుడు మీ మనస్సుకి నచ్చని వాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి అయా మీరు నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పడానికి వాగింద్రియమే సహకరిస్తుంది అహృదయజ్ఞుడని నిర్ధారించి అదే హృదయం తెలిసిన వాడు అంటే హృదయమునకు ప్రియమైన వాడు అని అర్థం తెలియడం అంటే ప్రియమనే అర్థం అక్కడ ఆ సందర్భం అలాగే వీడు నాకు నా హృదయమునకు ప్రియమైన వాడు అని చెప్పే సందర్భంలో కూడా వాగింద్రియమే ఆ ప్రకటిస్తుంది సో వాక్కు లేకపోయినా మరొకటి ప్రకటిస్తుందని అది కాదు లాజిక్ వాగింద్రియం ప్రకటిస్తుంది కాబట్టి వాగింద్రియం ద్వారా ఇన్ని ప్రయోజనాలు మనకి సిద్ధిస్తున్నాయి మాట లేకపోతే ఏముందండి మాటను సకల వ్యాపారములు మనకి సిద్ధిస్తున్నాయి కాబట్టి ఆ వాగింద్రియము అది నామము కంటే చాలా గొప్పది తద్విపరీతం అంటే హృదయ ప్రియం అన్నదానికి విపరీతం దానికి ఆపోజిట్ అంటే హృదయమునకు ప్రియమైన వాడు కాదు ఆ విషయాన్ని తెలుపు కూడా వాగింద్రియమే అహృదయత్తి ఎవరైనా పొగిడినా వాగింద్రియమే తెగడినా వాగింద్రియమే దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఓకే సో అలాగనమాట ఇప్పుడు వాగింద్రియమే లేకపోతే ఏమవుతుంది అని చెప్పి ఇంతవరకు పాజిటివ్ గా చెప్పి వాగింద్రియం గొప్పది అని చెప్పారు ఇప్పుడు నెగిటివ్ గా చెప్పి అదే విషయాన్ని చెప్తారు నెగిటివ్ గా చెప్పి వాగింద్రియం గొప్పది కాదని చెప్పరుండో అన్వయం నిషేధం రెండు ఒకే అంశాన్ని బోధిస్తే పాజిటివ్ గా చెప్పినా నెగిటివ్ గా చెప్పినా బోధించబడే తప్ప ఒక్కటే ఉంటుంది అలాగనమాట వాంగ్ నా భవిష్యత్ ధర్మాది నవ్యజ్ఞాప్యత్ ఆ మంత్రంలో మీకు యత్ అని సో యద్వై వాక్ నభవిష్యత్ అని వస్తుంది యత్ అనే పదానికి అనర్థం యది అంటే ఇఫ్ అనర్థం మంత్రాల్లో సాధారణంగా ఆ సందర్భాన్ని బట్టి యత్ అన్నదానికి ఉచవత్ అనర్థం ఎలాగో ఉంది ఇఫ్ అని కూడా వస్తుంది ఎది ఇఫ్ సో ఇఫ్ అన్నది ఇంగ్లీష్ లో ఇఫ్ వాడినప్పుడు సంస్కృతంలో ఎది వాడినప్పుడు కానీ అక్కడ అది లేదనే అర్థంలో వాడటం అది ఒకవేళ లేకపోతే ఏమై అని అలా వాడుతున్నాం సో అలాగ అయిందనే సందర్భంలో అలా వాడరు అలా జరగలేదు కానీ జరిగి ఉంటే దీన్ని లుంగ్ అనే ఒక క్రియాపదంతో చెప్తారు ఒక టెన్స్ సంస్కృతంలో పది ఉన్నాయి కదా లకారాలు ఏమిటండి లకారాలు పది లట్ లిట్ లుట్ ట్ అవే ఐదు తిత్తులు ఇవి ఐదు అయ్యే ఇప్పుడు నిత్తులు లంగ్ విధిలింగ్ ఆశీర్లింగ్ లుంగ్ ంగ్ ఈ లంగ్కి లాస్ట్ లృంగ్కి అర్థం ఏం చెప్తారంటే క్రియాధిపత్తి అని చెప్తారు అంటే ఆ క్రియ జరగదు ఆ క్రియ జరగని సందర్భంలో లృంగ్ వాడతారు అలా వాడాలి సో ఇప్పుడు ఇక్కడ అలా ఆ సెన్స్గా వాడతా ఇక్కడ ఏమంటున్నారంటే వాగిది వాక్ నా అభవిష్యత్ అది లృంగ్ అది వాగింద్రియము లేకుండినతో వాగింద్రియం ఉంది ఉండి అలా చెప్తున్నారు వాగింద్రియము లేకుండినచో సో ఏమై ఉండిది ధర్మాది న్యజ్ఞాప్యత్ ఈ ధర్మము మొదలైనవి ధర్మము మొదలైన అంటే పెద్ద లిష్టిచ్చారు అక్కడ ధర్మో నా సత్యం నా నృతం నత్యం నానృతం సాధు నా సాధు అని ఇది ధర్మము ఇది అధర్మము అని స్పష్టముగా చెప్పలేకపోయేటివాడు కదా త్ అది గా ఇప్పుడు ఆ వాక్యానికి అర్థం ఏమిటి వాగింద్రియము లేకుండినచో ధర్మాధర్మములను సుస్పష్టముగా చెప్పలేకపోయేటివాడు అంటే అంటే అర్థమేటో తెలుసిన వాగింద్రియం ఉంది చెప్తున్నాడు అలాంటి సందర్భం అలాంటి సందర్భంలోనే అలా వాడతారు సపోజ్ వాగింద్రియం లేదనుకోండి వాగింద్రియం లేదు ధర్మాధర్మంలో చెప్పట్లేదు అనుకోండి అప్పుడు ఎలా చెప్తారా అలా చెప్పరు అప్పుడు ఎలా చెప్తారు వాగింద్రియం లేదు కనుక ధర్మాధర్మంలోని చెప్పడు అని చెప్తారు అదేగాని వాగింద్రియము లేకుండినచో అని మొదలుపెట్టానంటే ఉందని అర్థం అది రుణు యొక్క ప్రయోగం వెరీ విలక్షణమైన ప్రయోగం సో ఏది వాక్ నభవిష్యత్ ధర్మాది న్యజ్ఞాప్యత్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకు వాగింద్రియం లేకపోతే ధర్మం చెప్పడానికి అభ్యంతరం ఏమిటి అన్న చెప్పలేడు అనేదాన్ని హౌ అన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాగభావే అధ్యయనాభావే తదర్థశ్రవణాభావ తశ్రవణాభావే ధర్మాది న్యజ్ఞాప్యత్ నాతమవిష్యత్ వాగభావే వాగింద్రియం లేదనుకోండి సపోజ్ అభావం అంటే వాగింద్రియం లేదనుకోండి అప్పుడు అధ్యయనాభావే అధ్యయనం ఉండదు అధ్యయనం లేకపోతే ఏమవుతుంది తదర్థ శ్రవణ అభావ వేదమంత్రాలను అధ్యయనం చేయకపోతే వాటి అర్థాన్ని విని తెలుసుకునే సందర్భం ఉండదు ఎందుకంటే రూల్ ఏమిటంటే తాను వల్లవేసిన మంత్రములకు తాను అర్థమును తెలుసుకునుట అది పద్ధతి అలా ఉండేది వ్యవస్థ సో ముందు మంత్రం వల్ల వేసుకోవటం తర్వాత అర్థాన్ని తెలుసుకోవటం అన్నట్టుగా ఉండేది ఎప్పుడైతే మంత్రమును చెప్పుటే లేదో వాగింద్రియం లేని కారణంగా అర్థమును తెలుసుకునుట కూడా లేదు తదర్థ శ్రవణ అభావ ఓకే అప్పుడేమవుతుంది తద్శ్రవణ అభావే వేదమంత్రముల యొక్క అర్థమును తెలుసు విని తెలుసుకునే సందర్భం లేనప్పుడు ధర్మాది నవ్యజ్ఞాప్యత్ న విజ్ఞాతమవిష్యత్ ఇర్మాదులను తెలుసుకునే అవకాశం ఉండేది కాదు కాబట్టి ఇలా నెగిటివ్ గా చెప్పి ఏమైనా నిర్ధారణ చేశారు వాగింద్రియము నామము కంటే గొప్పది నామము అంటే ఈ ధర్మాదులన్నీ నామంలోకే వస్తాయి కూడా వాగింద్రియమే గొప్పది అని చెప్పారన్నమాట ఇక్కడే వస్తుంది వేదాంతానికి మీకు రిలిజియన్ కి డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది రిలిజియన్లో రిలిజియన్ నేను ఖండించట్లేదు తేడా ఉంటుందని స్పష్టంగా ఉంటుంది చెప్తున్నా రిలిజియన్లో ఉన్నదంతా బయటే ఉంటుంది లోపలేముండదు ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు బయట ఉన్నాడు లోపలేముంది లోపలేం లేదు లోపల ఏదో ఉన్నది ఏదో ఉంది దేవుడు మాత్రం బయట ఉన్నాడు దేవుడి మహిమ ఎక్కడుంది బయట ఉంది దేవుడి అనుగ్రహం ఎక్కడుంది బయట ఉంది అంతా బయటే ఉంది కానీ వేదాంతంలో జస్ట్ రివర్స్ దేవుడు బయట ఉన్నది లోపల ఉన్నదానికి ప్రతీక లోపల దేవుడు ఉన్నప్పుడే బయట దేవుడు ఉంటాడు కాబట్టి బయట గణ గణపతి మహారాజు ఉన్నాడు గణేష్ మహారాజు ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ గణేష్ మహారాజు ఉన్నాడు ఇక్కడ గణేష్ మహారాజు బయట ఎందుకు వచ్చాడు ముందు మన హృదయాల్లో వచ్చిన తర్వాత బయటకు వచ్చాడా లేకపోతే బయటకు వచ్చాక మన హృదయాల్లోకి వచ్చాడా మీరు ఆలోచించండి ఇవాళ కొత్తగా ఈ ప్లేస్ విజిట్ చేసి వాళ్ళ దృష్టిలో బయట ఉన్నది వాళ్ళ హృదయంలోకి ప్రవేశించాడు అగ్రీడ్ అసలు ఒరిజినల్ గా ఇక్కడికి ఇది వచ్చింది అంటే ఎవరో పెద్ద మనిషి తీసుకొచ్చి పెట్టాడంటే ఆయన హృదయంలో ఉన్న గణేష్ మహారాజు బయట ప్రకటమైనట్టు కదండి రెడీ చేసింపు సో హృదయంలో ఉన్నది బయట ప్రకటమవుతుంది తస్మాత్ వైకత్ శబ్దోచ్చారణైన విజ్ఞాపయతి కాబట్టి వాక్కు మాత్రమే ఏతత్సర్వం ఈ సర్వము ఈ సర్వము అంటే అక్కడ లిస్టిచ్చేటటువంటి ధర్మాధర్మములు సాధు అసాధు సత్య అనుపములు ఇది సత్యము ఇది అసత్యము అని చెప్పి ఇది వాగింద్రియమే కాబట్టి ఈ తెలుపుడు చేసేది వాగింద్రియమే కనుక అత వాక్ నా తస్మాద్వాచం బ్రహ్మేత్యుపాస్వాబట్టి స్పష్టంగా శురుతామని చెప్తోందంటే వాగింద్రియము నామము కంటే గొప్పది నామము అంటే నామ రూపాలని కలిపి అంచేతనే ఇప్పుడు చూడండి దేముని నామాన్ని ఉచే నామాన్ని నామమునకు సంబంధించి రూపం బాహ్యమునందుంటుంది ఆ బాహ్యమునందుండే రూపానికి మీరు పూజ చేస్తారు చేతులతో పుష్పాలను సమర్పిస్తారు అది ఒక పూజ అయితే వాగింద్రియంతో చేసి అర్చన ఒకటి అదేమిటి ఆ నామాన్ని ఉచ్చరించారు దాన్ని వాగింద్రియంతో చేస్తారు మనస్సుతో చేసేది ఇంకొక అర్చన ఉంటుంది అదేమిటంటే ఈ నామమునందు ఆ ఈశ్వరుడు ఉన్నాడు అని మీరు మనస్సులో ఉపాసన చేస్తారు అదే నామోపాసన రామ అనే నామాన్ని ఉపాసన చేస్తారు దాన్నే ధ్యానం చేస్తారు దాన్ని ఎందుకంటే ధ్యానం చేయడం అంటే దాంట్లో దేవుడు ఉంటాడు రామ అనే నామం చేత నిర్దేశించబడే ఒక రూపం ఏదైతే ఆ రూపం బాహ్యమునందు దేవుడు అక్కడే ఉన్నాడంటే అది బాహ్యోపాసన అయింది రామ అనే నామమునందు దేవుడు ఉంటాడు ఎందుకంటే నామి అంటే నామము గలవాడు నామాన్ని విడిచిపెట్టి ఉండడం కాబట్టి నామాన్ని మీరు పట్టుకుంటే నామిని పట్టుకున్నట్టే దేవుణ్ణి పట్టుకోవాలనుకుంటే దేవుణ్ణి నామాన్ని పట్టుకుంటే దేవుణ్ణి పట్టుకున్నాం అది పరిస్థితి లోకంలో అలా పడదు లోకంలో నామాన్ని పట్టుకుంటే ఏమీ కలదు ఈశ్వరుడి విషయంలో నామాన్ని పట్టుకుంటే ఈశ్వరుడు లభిస్తాడు కాబట్టి ఆ నామమును ఆ నామములకే మనస్సులో ఉపాసన చేస్తే అంత ప్రయోజనం ఉంటే నామోపాస్వా అంతకుముందు దాంట్లో ఆ నామానికి మూలంలో ఉండే వాకేదైతే కలదో వాగింద్రియము అది ్రహ్మ అని ఉపాసన చేయాలి వాగింద్రియం బ్రహ్మ అంటే అర్థమేట తెలుసునండి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇప్పుడు ఈ వాగింద్రియం ఉన్నది ఈ వాగింద్రియము నాకు అధిపతి ఎవరు నేను అంటాడు ఈగో నేనంటే ఈగో కదా దేహముతో తదాత్మ్యాన్ని చెంది ఒక పరిచ్ఛన్నమైన వ్యక్తిగా వీడు ఉంటాడు జీవిస్తూ ఈ గుండె నాది అంటాడు నాది అనడానికి అక్కడ నేను పెట్టను లేదు దాని నడకకి దాని ఫంక్షనింగ్ కి నేను కారణము కాదు అది ఫంక్షన్ చేయడం మానేసినప్పుడు దే దాన్ని నేను ఎవర్తి చేయలేను ఆ పరిస్థితిని నేను మార్చలేను ఇంకా ఇందుకు ఏ విధంగా నాదేయింది ఇంకా నాదేని అనుకోవడం చెప్పిన నాదే అయింది అంతకంటే ఇంకేం అది నాదే అవ్వలేదు వీడు అలా అనుకుంటున్నాడంతే వాగింద్రియం కూడా అంతే వాగింద్రియాన్ని ఈశ్వరుడు అనుగ్రహించాడా లేకపోతే వీడు పెట్టుకున్నాడా ఈశ్వరుడు అనుగ్రహించాడు అది నడిచినంత కాలం అంటే పని కాలం ఈశ్వరుని అనుగ్రహం వల్లనే పని చేసుకుందా లేకపోతే వీడి వీడి ప్రభావం చేత పని చేస్తుందా రోజు పొద్దున్న లేచేపటికి నోటమ మాట రాలేదనుకోండి మాట రాలేదంటే పరిగెత్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతాడు కానీ లేకపోతే దేవుడి దగ్గరికి పరిగెడతాడు లేకపోతే ఈయన డాక్టర్ దగ్గరికి ఈయన బంధువులు దేవుడి దగ్గరికి అలా రెండు మార్గాల్లోనూ కూడా పైన సాగుతుంది ఈ వాగింద్రియాన్ని రిస్టోర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు అంటే అర్థం ఏంటండి అది పెట్టినవాడు వీడు కాదు అది ఫంక్షన్ చేస్తుంటే దాని ఫంక్షనింగ్ కి మూలంలో వీడి శక్తి వల్ల అదేం పనిచేయట్లేదు అది ఆగిపోయినప్పుడు వీడు దాన్ని రిస్టోర్ చేయలేడు అది ఎందుకు ఆగిపోయిందో వీడికి తెలియదు కాబట్టి ఉత్పత్తి స్థితి లయములు మూడింటికి వీడి ప్రమేయం ఏం లేదు కాబట్టి ఇప్పుడు నా వాక్కు అన్నం మానేసి వాక్కు అని ఇప్పుడు ఈ వాక్కుకి మూలమేమి అని ఆలోచించినట్లయితే సకల జగద్వ్యాపకమైన ఒక ప్రాణశక్తి ఆ ప్రాణశక్తి సకల జగత్తును వ్యాపించి ఉన్నది ఇక్కడ కూడా వ్యాపించి ఉన్నది ఆ ప్రాణశక్తి కారణంగా ఈ వాగింద్రియము ఫంక్షన్ చేస్తోంది అంటే బ్రహ్మ దిగ్గికి వెళ్ళిపోయాడప్పుడే సకల జగత్ వ్యాపకమైన ప్రాణశక్తికి మూలమే పరబ్రహ్మ అంటే వాగింద్రియము ఇది ఇట్ ఈస్ అ ఆఫ్ దట్ పరబ్రహ్మ ఎప్పుడు రిఫ్లక్షన్ అంటే దాని ప్రతిబింబమునందు బింబాన్ని భావన చేస్తారు దాన్ని ఉపాసనంటారు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ చూసి ఇది ఫలానా అని వీడు అంటాడు అయితే ఇది నా ప్రియురాలు దాన్ని చూసి నవ్వుకుంటాడు అయితే ఆనందిస్తాడు మృదాన్నే ఉపాసన అంటారు ఇక్కడ ఈ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫర్ ఆమె కాదు కదా ఆమె యొక్క ప్రతిబింబం ఆమె బింబం అవుతుంది వీళ్ళు ప్రతిబింబం అయితే ఆమె బింబం అవుతుంది సో ప్రతిబింబమునందు బింబాన్ని భావన చేస్తే దాని పేరే సపోజ్ బింబమే వచ్చి ఎదురకుండా నిలబడితే మీరు భావన చేయడం ఎందుకు దాన్ని ఉపాసనంత తెలుసుకోవడము ఉంటారు సో ఇంక దాంట్లో ఉపాసన ఏముంది బింబం ఎదురుకుండా లేనప్పుడు ప్రతిబింబం పెట్టుకుని దాన్ని భావన చేయటం పేరే ఉపాసన నాకు ఉపాసన అవసరం లేదండి బింబమే ఎదురుకుండా ఉంది అన్నప్పుడు ఉపాసన చేయనక్కర్లేదు తెలుసుకుంటే సర్వ బింబం ఎదురుకుండా ఉంది అని చూస్తే సర్పం అదేవిధంగా సకల జగత్తుండి ఈశ్వరుణ్ణి చూసేవాడు మళ్ళీ వేరే ఈశ్వరుణ్ణి ఉపాసన చేయనక్కర్లేదు ఇంకా అది చేతగానివాడు ఆ జ్ఞానస్థితిని చేరుకోని వాడు క్రమక్రమంగా ఉపాసన చేసుకోవాలి ముందు రూపము తర్వాత నామూ రూపం మాట ఇక్కడ చెప్పకపోయినా నామంలోకి రూపం ఇంక్లూడ్ అయింది కాబట్టి నామము నామం నుంచి వాకు ఈ వాగేంద్రియం ఏదైతే కలదో ఇది ఈశ్వరుని అనుగ్రహం చేతను మనకు సంపన్నమైనది అని ఆ ఇంద్రియ శక్తిని ఈశ్వరుడుగా దర్శించాలి అది అదొక మెడిటేషన్ ఉంది నేను ఐ వాస్ కండక్టింగ్ సమ్ మెడిటేషన్ సెషన్స్ ఇన్ వచ్చి దిస్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ సో స్పర్శేంద్రియాన్ని తర్వాత శ్రోత్రేంద్రియాన్ని అబ్జర్వ్ చేసి తద్వారా ఆత్మ చైతన్యమునందు స్థిరముగా నిలిచి ఉండుట అనేది మెడిటేషన్ లాగా చేస్తారు సో అదే పని వాగింద్రియాలను కూడా చేస్తారు అంటే ఎలాగనమాట ఓం అనంటనో లేక రామ అనో ఏదో ఒక నామాన్ని రామ ఈ రామ నామాన్ని ఉచ్చరిస్తూ మానసికంగానే ఉచ్చరించటం పైకి ఉచ్చరించక్కర్లేదు పైకి ఉచ్చరించినా తప్పు ఉచ్చరిసుకో అది ఎక్కడ నుండి ఆవిర్భవిస్తోందో భావన చేయాలి అది వాచముపాస్వా మంత్రాన్ని జపం చేసేప్పుడు ఎవరి జపం వాళ్ళకి చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో ఒక ఇన్స్ట్రక్షన్ ఏమిటంటే మంత్రాన్ని ఇక్కడ జపం చేయొద్దు ఇక్కడ జపం చేయండి అని చెప్తా హృదయ స్థానంలో జపం చేయండి బుద్ధి స్థానంలో వద్దు బుద్ధి కాదు మస్తిష్కం స్థానంలో వద్దు హృదయం స్థానంలో జపం చేయండి అంటే ఎలాగనమాట మీరు మంత్రము లేక నామము నామే మంత్రం కావచ్చు ఒకప్పుడు నామ మంత్రము అది హృదయం నుండి ఆవిర్భవిస్తోంది ఓంకారాన్ని జపం చేసేప్పుడు కూడా ఓ ఇప్పుడు ఓం ఎక్కడి నుంచి వచ్చింది హృదయం నుంచి ఆవిర్భవించింది ఓం శబ్దము వాగింద్రియం నుంచే వచ్చింది ఆ వాగింద్రియానికి మూలము హృదయస్థానము ఆత్మ చైతన్యము అని ఉపాసన చేస్తాను అది ఉపాసన మెడిటేషన్ కాబట్టి వాగింద్రియాన్ని పరబ్రహ్మ యొక్క ప్రకట ప్రతిబింబముగా నీవు స్వీకరించి ఉపాసన చేయను సో అలాగే శ్రోత్రేంద్రియాన్ని కూడా అలాగే చేయొచ్చు నేను అంతకుముందు ఒకసారి మీకు నేను ఎక్స్పెరిమెంట్ చేసి చూపించాను మీకు గుర్తుందేమో చెప్పండి నాకు ఇంతకు చెప్పాను నేను ఒక ఇప్పుడు ఈ ఘటం ఉంది ఓకే ఇప్పుడు మీరు ఇంతకుముందు చేశారు ఈ ఎక్స్పెరిమెంట్ మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసుకున్నా అంటే వాచముపాస్వాన్ వచ్చింది కాబట్టి వాక్కు బదులు నేత్రేంద్రియం దృష్టాంతం చెప్తున్నా సో ఇప్పుడు ఈ ఘటాన్ని చూడండి ఘటాన్ని చూస్తున్నారు కదా దాంట్లో పెద్ద ఘనకార్యం ఘటాన్ని చూస్తూనే ఉన్నారు మంచిది ఇప్పుడు ఇంకొక పని చెప్తాను చేయండి మీరు అదేమిటంటే ఘటాన్ని చూస్తున్న చూపును చూడుడు చేయండి ఆ పని చేయండి జస్ట్ ట్రై ఘటాన్ని చూసే చూపుని చూడండి సాక్షిరూపంగా ఉండి ఘటాన్ని చూస్తున్నారంటే మీరు ఈగో తోటి ఐడెంటిఫై అయ్యే ఘటాన్ని చూస్తున్నారు ఇప్పుడు అలా కాదు ఘటాన్ని చూసే చూపును సాక్షిగా ఉండి చూడండి అప్పుడేమవుతుందండి ఏమవుతుందో నేను చెప్తాను ఒకవేళ మీకు అంగీకారం కాకపోతే చెప్పండి అంగీకారం అయితే తలకాయ ఉంటే సరిపడుతుంది ఘతాన్ని చూసే చూపుని కనుక చూడడం ప్రారంభిస్తే నెంబర్ వన్ ఘటం ఫోకస్ లోని పక్కకి జరుగుతుంది ఫోకస్ లో ఘటం ఉండదు ఉందా లేదా అన్నట్టుగా అయిపోతుంది చూచాయిగా అయిపోతుంది కానీ ఫోకస్ ఎల్ఫ్ వేర్ పడిపోతుంది అదొకటి అవునండి మళ్ళీ మళ్ళీ ట్రై చేయండి ఘటం వెంటనే ఫోకస్లోంచి తప్పుకుంటుంది చిత్రం ఎదుర్కొన్నా జయ్యంలా ఎదుర్కొండ ఉన్నా కూడా ఫోకస్ లో లేకుండా అయిపోతుంది అంత మీ దూరం చూడండి నెంబర్ వన్ ఒప్పుకుంటారా దానికి నెంబర్ టూ ఘటాన్ని చూసేప్పుడు నేను అనే అహంకారం ఉంటుంది ఉంటుంది చూసేవాడిని నేను నేను చూడమన్నా ఈగో ఒక నేను చూడమంటే మరో నేను చూస్తుంది ఘటాన్ని అంతే కదండి చూడమని నేను అన్నాను నేను అన్నాను కాబట్టి మీరు చూస్తున్నారు చెప్పివాడు ఒకడు చేయి చేసివాడు ఒకడు చేయించి వాడు ఒకడు అన్నట్టుగా అవునండి ఇప్పుడు ఘటాన్ని చూసే చూపును చూడండి అని నేను అన్నప్పుడు అక్కడ ఈగో ఉండదు చైతన్యం ఉంటుందే తప్పిస్తే ఆ అలర్ట్నెస్ ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు ఫుల్ అలర్ట్ గా ఉంటారు కానీ ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు మీరు ప్రాక్టీస్ చేయండి ఇంటి దగ్గర సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజనే భగ్నం అయిపోతుంది ఆ డివిజనే రిజాల్వ్ అయిపోతుంది విలీనం అంతటి మహిమ అంటే శ్రోత్ర శ్రోత్రం చక్షుషక్షు కన్నుని కాదు తెలుసుకునేది కన్ను వెనకాల ఉండే కన్నుని తెలుసుకో తెలుసుకుంటే అయిపోయింది అంతే ఓవర్ దట్ ఈస్ బ్రహ్మ అదే బ్రహ్మ అని మనకి చేనోపనిషత్తులు చెప్పారు కాబట్టి వాగింద్రియాన్ని ఉపయోగించి సంసారాన్ని మ్యానిపులేట్ చేసి ఊళ్ళో వాళ్ళందరికీ కథలు చెప్పేసి లేకపోతే వాళ్ళందరికీ ఏదో ఉద్ధరించేస్తారని అలా కాదు ఆ పని చేయొచ్చు సంసారాన్ని నడిపించడానికి వాగింద్రియం అవసరమే ఎలాగా వాడతాము కానీ వాగింద్రియానికి మూలంలో ఉన్నటువంటి ఏ పరబ్రహ్మ గలదో దానిని నీవు తెలుసుకో వాచం బ్రహ్మే చుపాశ్వ అంటే వాగింద్రియము పరబ్రహ్మ యొక్క ప్రతిబింబము రిఫ్లక్షన్ అని ఆ సర్వ జగద్వ్యాపకమైన ప్రాణశక్తి రూపంగా పరబ్రహ్మ ఉన్నాడు ప్రకటమై ఆ పరబ్రహ్మే ఇక్కడ వాగింద్రియం రూపంగా రిఫ్లక్ట్ అవుతోంది ప్రతిఫలించుకున్నది ఆ సత్యాన్ని గుర్తించి ఆ విధంగా ఉపాసన చేసినట్లయితే వ్యక్తి అహంకారం యొక్క పరిధి నుంచి బయటకు వస్తాయి ఓం నాకు ఒక్క ఐదు నిమిషాలు వ్యాపిండి వాగేవ ఏతత్ ఓకే విజ్ఞాతస్మాత్ వాగేవ ఏతత్ శబ్దోచ్చారణే సర్వం విజ్ఞాపయతి అతో భూయసి వాక్ నామ్న భూయసి నామము కంటే వాగి వాక్ కంటే వాక్ అంటే శబ్దం కాదు వాగింద్రియం నామము శబ్దము కాబట్టి నామము కంటే వాగింద్రియము శ్రేష్టము కాబట్టి అలా చెప్తారు మంత్రాన్ని మీరు ఉచ్చరిస్తున్నారు అని కొన్ని జపం చేస్తున్నారు మంత్రమేమిటి నామము శబ్దం కదా శబ్దము లేక నామము ఒక రూపానికి సంబంధం అనుకుంటుంది బట్ ఆ మంత్రము యొక్క ఆరిజిన్ ఎక్కడ హృదయస్థానంలో ఆరిజిన్ అది బ్రహ్మ అది పరమేశ్వరుడు ఆ విధంగా తెలిసి వరకు ఆ విధంగా ఉపాసన చేయాలి భావన చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ చెప్పే ఉపాసనలన్నీ కూడా ఆత్మజ్ఞానానికి దారితీసే ఉపాసన బ్రహ్మేత్ రెండో మంత్రం అందాము సయోవాచం బ్రహ్మేత్తే యావద్ వాచోగతం ఇప్పుడు ఆ వాక్యరచన చూడండి మీరు బ్రహ్మేతి ఉపాస్ సవ్వాచోారో ఎవడైతే వాక్కును వాగేంద్రియమును పరబ్రహ్మాను ఉపాసన చేస్తాడో వాడికి ఫలమేమిటి ఫలాన్ని చెప్పడం ఒక పద్ధతి ఫలాన్ని ఎక్కడికక్కడికి చెప్తూ ఉంటారు ఈ ఫలాలన్నీ అవాంతర ఫలాలు అంతిమమైన ఫలం మోక్షం యో వై భూమా తర్వాత వస్తుంది బ్రహ్మానందము జీవన్ముక్తి అవన్నీ కూడా అల్టిమేట్ బట్ అట్ ఎవ్రీ స్టేజ్ మనం ఏం చేస్తున్నాం నామ సత్యం కాదు నామ గొప్పది వాక్ అన్నాము అంటే ఇప్పుడు నామని మనం తిరస్కారం చేసేమా తిరస్కారం చేయలేదు నామాన్ని పరబ్రహ్మగా కొద్ది కాలం ఉపాసన చేసేసి దాన్ని వెనక్కాలు విడిచిపెట్టేసి ముందు వాక్కులోకి వచ్చేసాను వాక్కుని ఉపాసన చేసేసి ముందుకు వెళ్ళిపోతాం మెట్లు ఎక్కినట్టు ఒక మెట్టు ఎక్కిన తర్వాత కిందన్న మెట్టుని కోలగొట్టేయరు అలాగే వదిలేస్తాం ఎందుకంటే మరొకడు ఎక్కుతాడు దాన్ని కాబట్టి మెట్టుని ఎక్కారు కదా అని మెట్టు మీద నిరాదరణ ఉండదు ప్రేమే ఉంటుంది కానీ ఇంకా మనకి సంబంధం ఏం లేదు ఆ మెట్టుతో తర్వాత ఇంకో అలాగే ఉండాలి కాబట్టి నిరా ట్రాన్సెండ్ చేస్తారే కానీ రిజెక్ట్ చేయరు నామాన్ని బ్రహ్మగా ఉపాసన చేయడం అనేది ఏదైతే కలదో దానిని ట్రాన్సెండ్ చేసి అధిగమించి వాగింద్రియాన్ని బ్రహ్మగా ఉపాసన చేస్తాడు వీడు అంతేగాని నామ వేస్ట్ దాన్ని ఉపాసన చేయడం వేస్ట్ అని అలాగే నిరాకరించరు ఎక్కడ నిరాకరణ ఉండదు సర్వత్రా అధిగమించడమే ఉంటుంది అదొకటి గమనించదగ్గ పాయింట్ కాబట్టి ఏదో నిరాకరిస్తున్నారని మీరు అనుకోవద్దు అధిగమిస్తున్న నెంబర్ వన్ నెంబర్ టూ సపోజ్ ఒకడున్నాడు వాడు నామ దగ్గరే కూర్చుండిపోయాడు అనుకోండి స్టక్అప్ అయ్యాడంటారు స్టక్ అయ్యాడంటారు స్టక్ అయ్యాడంటే అర్థం ఇంకా వాడికి ప్రోగ్రెస్ లేదని అర్థం అక్కడ ఫిక్స్ అయిపోయాడని సో ఇప్పుడు ఉద్యోగం చేసి వాడికి ఇంక్రిమెంట్ ఇవ్వరు ఇంకా వాడికి స్కేల్ ఉంటుంది ఏడు వందలు పూర్వం ఇలా ఉండి ఏడు వందలు ముప్పై ఎనిమిదో వందల అరవై పదకొండు వందలు వచ్చేస్తాడు కానీ ప్రమోషన్ రాదు ఇప్పుడు పదకొండు వందలు వచ్చేసింది వీడు పన్నెండు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు అదే ఉద్యోగం చేసి పదకొండు వందల్లో బేసిక్ నేను చెప్తున్నా పదకొండు వందలు చేరుకుంది పదకొండు బేసిక్కి వచ్చాడు మళ్ళీ సంవత్సరం చేశాడు సంవత్సరంలో కానీ ఇంక్రిమెంటరీ డేట్ వస్తుంది ఇప్పుడు వీడికి ఏం చేయాలండి ఏమీ చేసేది అక్కడ ఫిక్స్డ్ అంతే నో ప్రమోషన్ ఎందుకు ప్రమోషన్ ఎవరంటే ప్రమోషన్స్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ ఇచ్చేసుకోవడం అయిన తర్వాత ప్రమోషన్ మీద బ్యాన్ పెట్టాడు కాబట్టి ఇది ప్రొమోట్ లివరం అప్పుడు వీడి పదకొండు వందల దగ్గరే ఉంటాడంటే ఒక ఏడాది అయింది అదే పదకొండు వందడు రెండేళ్ళు అయింది అదే పదకొండు వందడు ఇది దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ స్టకప్ ప్రోగ్రెస్ ఉండదు ఇది లౌకిక జీవితంలో స్టకప్ అయినా ఒకటే ప్రోగ్రెస్ అయినా ఒకటే అల్టిమేట్ గా రెండూ మిథ్యే కానీ అధ్యాత్మ జీవితంలో మటుకు స్టకప్ అయిపోయాడంటే వాడు ఇంకా దుర్దృష్టం ఉంటుంది చాలా దురదృష్టకరమని అంటారు ఎందుకంటే అసలు అధ్యాత్మ జీవితంలోకి రావడమే ఓ పుణ్య విశేషం చేత వచ్చాడు కానీ తీరా వచ్చి స్టకప్ రూపం దగ్గర స్టకప్ అయిపోతాడు ఒక ఇదే రూపం అంటాడు అక్కడ స్టకప్ అయిపోతాడు రూపంతో పాటుగా నామము రెండు విడతలా నామం దగ్గర స్టగప్ అయ్యాడనే అర్థం సో అలా స్టకప్ కాకూడదు మెట్లు మీద మకాం పెట్టకూడదు మెట్లు ఎక్కువకుంటూ వెళ్ళేసి బిల్డింగ్ లోపలికి వెళ్లాలి కానీ మెట్ల మీదే మకాం పెట్టి నేను చేరేసుకున్నాను చేరుకోవాల్సిన స్థానాన్ని అని అనరాదు కాబట్టి అలాగా క్రమంగా పైకి తీసుకువెళ్లేటువంటి ప్రయత్నం శుడికి చేస్తుంది మనం కూడా పై మెట్టుకు ప్రయత్నం చేయాలి కాని ఎక్కడికక్కడ అలా సక్క పైకి కూర్చోకూడదు అదొకటి గమనించదగ విషయం సో ఎవడైతే వాగేంద్రియమును బ్రహ్మ అని చేస్తాడో వాడికి ఫలం చిన్న ఫలం సో అదే ఆ ఉపాసన చెప్పడం కోసం అంతకంటే మరేం లేదు వాడికి స్వేచ్ఛ లభిస్తుంది ఏ రకమైన స్వేచ్ఛ లభిస్తుంది వాగింద్రియము యొక్క మహిమకి ఎంతవరకు వ్యాప్తి గలదో అంతటి స్వేచ్ఛ వాడికి లభిస్తుంది ఇప్పుడు కూడా మీరు ఇంద్రియ వ్యాపారాలని ఆ ప్రాణశక్తిని సాక్షి దర్శించటంలో ఒక అద్భుతమైన మహిమ ఉన్నది మహిమంటే మీరు మిరకిల్స్ అవి నేను అవి పెద్ద పట్టించుకునే మాట కాదు నిజానికి అలాంటివి అంగీకారం కాదు శాస్త్రంలో అంగీకారం కాదు సో ఇక్కడ మహిమల్లా ఎవరికంటే ఫ్రీడమే మహిమ మీరు సపోజ్ ఒకడున్నాడు ఎప్పుడు దగ్గుతో తుమ్ముతో మందులు వేసుకుంటూ ఉంటాడు ఇంకొకడు ఉన్నాడు ప్రాణాయామం అంటాడు యోగా అంటాడు ఏదో కొద్దో చేస్తాడు ఎప్పుడూ దగ్గడమో తుమ్మడో ఎరగమాత గాడి గురించి అది మహిమ అంటదా అలాగే ఉంటుంది మహిమ నేను మహిమలు చూపిస్తానని వెళ్ళి హాస్పిటల్ ఏవో మహిమలు చూపించిన తర్వాత వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అనుకోండి ఏమిటి కాబట్టి మహిమ అంటే దేహము ఇంద్రియములు మనస్సుపై విజయాన్ని సాధించటమే మహిమ వాటిని వశంలో ఉంచుకోవటమే మహిమ వాటితో తాదాత్మ్యాన్ని చెందకుండగా అధిగమించటమే మహిమ కాబట్టి వాగింద్రియము యొక్క పరిధి దాని వ్యాప్తి ఎంతవరకు ఉన్నదో అంతవరకు కూడా వీడు స్వేచ్ఛగా ఉంటాడు అంటే వాగింద్రియం ద్వారా దుఃఖాన్ని పొందే సందర్భాలు ఉంటాయో అవి వీడి జీవితంలో ఉండవు వాగింద్రియము యొక్క మహిమ ఎంత మహిమ అంటే దానికి గొప్పదనం అంతా కూడా వీడికి అధీనంలోకి వస్తుంది అటువంటి మహాత్ములు పలికిన పలుకు దానికి ఒక పవర్ ఉంటుంది అటువంటి ఇప్పుడు వాగింద్రియం యొక్క మహిమకు మీకు దృష్టాంతం చెప్తా రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక పిల్లవాడిని తీసుకుని వాడి తల్లి వెళ్ళింది ఆ పిల్లవాడికి వ్యాధి కడుపులో ఏదో బల్లో ఏదో వ్యాధి వచ్చింది వాడికేమో స్వీట్స్ తినే అలవాటు ఈ స్టోరీ చాలా మంది చాలా చోట్ల చెప్పారు చాలా గొప్ప స్టోరీ స్వీట్స్ తినే అలవాటు ఉంది స్వీట్స్ మీద ఫ్రీ తక్కువ చిన్నపిల్లలు కదండి డాక్టర్ ఏం చెప్పాడంటే వీడు స్వీట్ తింటే బతకడు రోగం ముదిరిపోతుంది స్వీట్ పెట్టద్దు అని డాక్టర్ చెప్పాడు వీడు వీడేం చేసుకున్నాడు ఎక్కడో అక్కడ బెల్లము సంపాదించేసి తినేసుకున్నాడు బెంగాల్లో స్వీట్లకి కరువే ఉంది అసలు స్వీట్లే ఎక్కువ బెంగాలు సో వీడి స్వీట్లు మాన్పించడం వీళ్ల వల్ల అవటం లేదు వాడికి స్వీట్లు మానాలి అనేటువంటి సంస్కారం వాడి హృదయంలోంచి రావటం లేదు వీడు ఎలా బ్రతుకుతాడో రోగం పాలైపోతాడేమో అని భయపడి ఈ కుర్రాన్ని తీసుకెళ్లి యంగ్ మ్యాన్ తీసుకెళ్తుంది రామకృష్ణపురం నుంచి దగ్గరికి వీడికి మీరు ఏదైనా చేయండి స్వీట్లు మానేసే విధంగాను అని అంటే ఆయన అంటాడు మళ్లీ వారంలా చేస్తాను అంటే మళ్లీ వారం ఎందుకండి ఆ చేసిందో ఈవేళ చేయండి అంటే అలా కాదు నువ్వు మళ్లీ వారం వస్తే చేస్తావు సరే వారం రోజులు అయిన తర్వాత వస్తున్నారు వస్తే ఆ పిల్లవాడిని ఎదుర్కొన్న కూర్చొని పెట్టుకుని ఆయన ఏదో చెప్పి మాట్లాడే నాలుగు మాటలు చెప్తారు లేదా ఆయన స్వీట్లు అవి రోగం వస్తుంది అని ఏదో చెప్తారు ఏదో ఉపదేశం చేస్తారు వాడు స్వీట్లు మానేస్తారు అప్పుడు ఆవిడ అడుగుతుంది ఏమిటి మహిమ మొదటి రోజు మీరు మళ్లీ వాళ్ళు నమ్మన్నారు వారం వస్తే ఏదో చెప్పారు వాడికి వాడు మానేసి బాగుపడిపోయాడు ఈ మహిమ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే అప్పుడు ఆయన మీరు నువ్వు పిల్లవాడిని తీసుకొచ్చేప్పుడు స్వీట్స్ తినే దొరలవాటు నాకు కూడా ఉంది నాకు కూడా ఆ వీక్నెస్ ఉంది స్వీట్ పేరు చెప్తే జిలేబీ పేరు చెప్తే నేను భోజనం అయిన తర్వాత కూడా జిలేబీ ఎవడైనా తీసుకొస్తే తిని తీరతాను అలాగంటే వ్యామోహం నాకు కూడా ఉండేది నేను స్వీట్ తింటూ దాని మీద ప్రీతి పెట్టుకుని నువ్వు స్వీట్ తినద్దురా బాబు స్వీట్ మీద ప్రీతి వద్దురా అని నేను అక్కడికి చెప్తే ఆ మాటకు విలువ ఉండదు ఆ మాట వర్క్ చేయదు అందుకోసం నేనేం చేశానంటే ఒక వారం రోజులు స్వీట్లు మానేసి అభ్యాసం చేశాను అభ్యాసం చేసి వాటి మీద ఉండే వ్యామోహాన్ని నేను తొలగించుకున్నాను వారం అయ్యేప్పటికీ నాకు ఆ వ్యామోహం పోయింది అప్పుడు పిల్లవాడిని పిలిచి చెప్పాను చెప్తే ఆ మాట వాడికి పనిచేసింది అని చెప్పారు కాబట్టి వాగింద్రియానికి ఆ చెప్పే వాగింద్రియము వెనుక ఉండే ఆత్మ చైతన్యము యొక్క మహిమ ఉంటుంది కానీ ఆ చెప్పే మాటకి తత్వమసి అని ఏ మాటైనా దానికి ఏం విలువ ఉంటుంది దానికి ఎంత అర్థమో అంతే ప్రింట్ చేసి చేతికిస్తే జ్ఞానం కలిగిపోతుంది అలా కాదు అది చెప్పే ఆ హృదయము యొక్క పవిత్రత దానికి పవర్ ఇస్తుందనమాట కాబట్టి ఆ విధంగా ఎంతటి మహిమ అలాంటి మహిమంటే అలాంటి మహిమ అంతేగాని మహిమంటే ఏదో ఇలాంటి రేస్ వచ్చాయనో లేకపోతే ఏదో అలాంటి మహిమల గురించి శాస్త్రంలో మాట్లాడరు మాట్లాడేవాళ్ళ సంగతి నేను అడిగిన కానీ నేను ఎక్కడ చూడలేదు అంతా హియర్స్తేనే అంతా హీర్సీ మీద నడుస్తూ కర్ణాకర్ణిగా నడుస్తూ ఉంటుంది అది పరిస్థితి కాదు కాబట్టి కామచారో భవతి ఆ వాగింద్రియానికి ఎంతవరకు వ్యాప్తి గలదో నిజానికి మీరు జగత్తుని జయించచ్చు వాచాధర్మం అవాత్మహి అంటున్న సీతాదేవి హనుమంతుడితో ఈ మాటలన్నీ చెప్పి రాముడికి చెప్పి ఈ మాటలన్నీ నువ్వు రాముడికి చెప్పి నేను చెప్పిన మాటల్ని ఆ ధర్మాన్ని మూట కట్టుకోవాలని చెప్తుంది వాగింద్రియం ద్వారా కాబట్టి వాక్కుతోటి ఎంతటి ఉన్నతిని గంచటానికి అవకాశం ఉంటుందో ఈ ఉపాసన చేసిన వాడు అంతటి ఉన్నతిని పొందుతాడు అనగా వాడి వాక్కునకు ఒక పవిత్రత వస్తుంది వాడి హృదయంలో ఒక పవిత్రత నిర్మాణం అవుతుంది సో లైఫ్ సిచ్యువేషన్స్ లో కొట్టుకుపోయిపోవడం కాకుండా ఆ లైఫ్ యొక్క మూలాన్ని తెలుసుకునేటువంటి దిశలో వీడు అడుగు వేస్తారు అది దాని మహిమ కాబట్టి అది దానికి ఫలము ఎవరికీ ఫలము యో వాచ్యం బ్రహ్మేత్యుపాస్తే అని ఆ వాచ్యం మళ్లీ వస్తుంది ఆ మళ్లీ చెప్పేటంటే దాని అర్థం ఏంటంటే అక్కడికి ఆ ప్రకరణము ఉపసంహరింపబడినది మరి ఇంకా ఏదో అంటే అది తరువాతి ప్రకరణానికి ఉపక్రమం ఈ ప్రకరణాన్ని ఉపసంహరించి తరువాతి ప్రకరణాన్ని ఆరంభిస్తున్నారు ఎలాగా అస్థిభగ వాచో భూయ వాచో వావాన్వీత్వితి సో అప్పుడు ఈ మాట విన్న వెంటనే నారదులు అడుగుతున్నాడు నారదును మళ్లీ ఇంటికి వెళ్లి వాగింద్రియాన్ని ఉపాసన చేసి రానక్కర్లా ఆయనకి ఆ విషయం తెలిసిపోతుంది కెన్ రైజ్ అబౌట్ దట్ ఇమీడియంట్ ఆ డాక్టర్ సంటాయ్ ఆయన చెప్పిన ఉపాసన చేసేసి మళ్ళీ వచ్చాడనమాట వచ్చా అడుగుతున్నాడు హే భగవ వాచ భూయ అస్తి వాగింద్రియం కంటే గొప్పది ఉందా అయితే వాగింద్రియమే బ్రహ్మ అక్కడతో సైపోయిందా ఇంకా అంతకంటే గొప్పది ఉందా ఏమన్నా ఎదుర్కొండగా ఒక విగ్రహం పెట్టి ఇదే బ్రహ్మ ఇంకా ఇంతకంటే బ్రహ్మ వేరే లేదు అని చెప్పి వాడిని ఏమనాలంటారు వెరీ వెరీ ది పెర్సన్ స్టక్ అట్ పర్టికులర్ లెవెల్ ఒక రూపము ఒక నామము బ్రహ్మ అవుతుంది బట్ అంతకంటే ఒక లెవెల్ ఉంది వాగింద్రియము ఒక ఆయన అంటారు నేను వేదం వల్లిస్తున్నాను ఇదే మోక్షము అని అంటారు అది వల్లన వల్లించడమే మోక్షము అంటే వాగింద్రియం దగ్గర స్టకప్ అయిపోయాడు అనమాట అలా స్టకప్ అయిపోతే వివేక్ అది పద్ధతి కాదుగా కాబట్టి నారద మహర్షి అడుగుతున్నాడు వాగింద్రియం కంటే గొప్పది ఉన్నదా ఎప్పుడు కూడా మనం ఎక్స్ప్లోర్ చేయాలి విమర్శ చేసుకోవాలి విమర్శ చేయడం అంటే తిట్టడం అని కాదు లోతుగా పరిశీలించి చూసుకోవాలి ఏ మాతైనా ఏదో ఒకడు చెప్పాడు కాబట్టి నేను ధోరణి సరికాదు అది ఒక లెవెల్లో చిన్న చిన్న సెవెల్లో చిన్నపిల్లవాడు తల్లి చెప్పినట్టు చేస్తాడు ఎందుకని అడుగుతాడు తల్లిని ఎందుకంటే నోర్మోస్ ను నేను చెప్పినట్టు చేయంటే సరే అలాగే చేస్తాడు మొత్తం వాడు పెద్ద వయసు వచ్చినా కూడా అలాగే ఉండటం అన్నది అది పద్ధతి కాదు ప్రతిదాన్ని విమర్శ చేసుకుని మన మనస్సుకి దాన్ని పట్టించుకుని దాంట్లో ఉండే విశిష్టతను తెలుసుకుని మనం అడుగు ఉండిపోయాలి దానివల్ల ఏమవుతుందంటే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మన జీవితాన్ని మన చేతుల్లోకి తెచ్చుకోవటము అనేటువంటి ఆ స్వాధీన వృత్తి అంటే ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ అది ఫ్రీడమ్ మీరు మోక్షం అంటే ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ ని మీరు ఎప్పుడైతే ప్రేమిస్తారో వాడిని మోక్ష ముముక్షువు అంటారు ముక్షువు అంటే వన్ హూ డిజైర్స్ మోక్ష మోక్షం ఈజ్ నాట్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బాండేజ్ ఆ ముఖ్యంగా ఐడియాస్ అండ్ మోషన్స్ అండ్ కాన్సెప్ట్స్ అవి మనిషిని చాలా బలంగా బంధిస్తాయి ఎప్పుడు కూడా సపోజ్ నేను మీకు ఒక కాన్సెప్ట్ అందజేసి ఇదే సత్యము మీరు ఈ కాన్సెప్ట్నే మీరు పట్టుకుని వ్రేలాడండి ఆ కాన్సెప్ట్ కి ఆధారణ రచయితనే నేను కాబట్టి మీరు మీ సాధన ఆ కాన్సెప్ట్ మీకు పూజార్హుణ్ణి నేను అని అలాగా చెప్పేసి వదిలిపెట్టేసాను అనుకోండి వదిలిపెట్టేస్తే మీలో ఏ ఒక్కడు దానికి కట్టుబడిపోతాడో వాడికి మనం డిస్సర్విస్ చేసిన వాళ్ళ ఉంటాం ఎప్పుడూ అలా చేయకండి మన దగ్గరికి వచ్చిన వాడికి వాడికి ముందు జారి చూపించాలి కాని వాడు మనకంటే ఒక స్టెప్ అడుగునే వాడి శాశ్వత కాలం అలాగే ఉండి లెవెల్ కట్టకూడదు అడుగుదాన్ని ఫ్రీడమ్ ని ఆవిష్కరించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి అది శృతి యొక్క వేదాంతం యొక్క మహిమా విధంగా ఉంటుంది అందుతనే వేదాంతంలో ఒక కాన్సెప్ట్ ఇచ్చి కాన్సెప్ట్ కి మనిషిని బంధించే ప్రయత్నం చెయ్యరు చెయ్యరాదు చేయరు ఎంతసేపు మనిషికి ఫ్రీడమ్ నిస్తారు సో ఆ విధంగా వాగింద్రియము దగ్గర ఆగిపోకుండగా వాగింద్రియం కంటే గొప్పది ఉన్నదా అని తెలుసుకోవాలి అడిగి తెలుసుకోవాలి పరిశీలన చేసి తెలుసుకోవాలి సో వాచో వావ భూయ అస్థి భగవహే పూజనీయ వాక్కు కంటే గొప్పది ఉన్నదా అని ఆయన అడుగుతున్నాడు అడిగితే నా ఇంకేం లేదు ఇంకే నువ్వు వెళ్ళిరా అని చెప్పట్లేదు ఆయన ఏమంటున్నాడంటే అస్థి భూయ వాచ వాక్కు కంటే గొప్పది భూయ గొప్పది వా అంటే నిశ్చయముగా ఇండీడ్ అస్తి కాలదు అని చెప్పాడు ఓహో అలాగా సరే దాని సంగతి తర్వాత చూస్తానంటే నారదుడు ఇంకా మాట్లాడి కానీ నారదును ఏమంటున్నాడు తన్మే భగవాన్ బ్రవీత్తి నేను తయారీగా ఉన్నాను నాకు మీరు దయచేసి దాన్ని బోధించగలరు అని చెప్తాడు ఇది చాందోగ్యోపనిషది సప్తమాధ్యాయస్య దితీ ఓ పా ఆ కర్మాని కుయా రుశ పశూచే ఇమోకం అముంచేచ్చేయా మనోహ్యాత్మా మనోహిలోక మనోహి బ్రహ్మా మన ఉపాస్వేతి వాగింద్రియం కంటే గొప్పది ఉందా అంటే ఉంది హై వాట్ ఇస్ దాట్ మన వాక్యం మనస్సు ఇక్కడ మన అనే పదానికి కేర్ఫుల్ గా అర్థం చెప్పాలి మనహాయ పదానికి ఏమర్థం చెప్తున్నారంటే మాట మాట్లాడాలని గాని పనిని చేయాలని గాని ఒక ఇచ్చ కోరిక దానికి మనహాన స్థానం ఎందుకంటే అక్కడ అంతటా ఇచ్చేయా ఇచ్చేయా లేదు మరి ఏదైనా మాట్లాడాలంటే వెనకాల ఇచ్చి ఉంటున్నా ఉండదా ఇప్పుడు చూడండి రామ అన్న నేనన్నా రామ అనే అండానికి ముందు రామా అని అనాలి అని ఇచ్చ చేసి రామా అంటానా లేదా ఇచ్చతో సంబంధం లేకుండా రామా అంటానా ఇచ్చ చేసి రామా అని అంటారు అయితే ఇచ్ఛ చేసి ఇప్పుడు ఆరు గంటల పది నిమిషాలకి ఏడు గంటల పది నిమిషాలకి ఇచ్చ చేసి ఏడు గంటల పదకొండు నిమిషాలకి అన్నాడు అలా ఉండదు అలా ఇచ్చ చేస్తూనే ఇలా వాగినయం వాక్కు ప్రకటన కాబట్టి ఇచ్చ అంటే డిజైర్ డిజైర్ అంటే మళ్ళీ కోరికని కాదు సంకల్పం అనే తర్వాత వస్తుంది సంకల్పం అనే ఉదాహరణ నేను రిజర్వ్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇప్పుడే సంకల్పం సంకల్పం అన్నాను అనుకోండి సంకల్పం భావ మనసో భూయా అప్పుడు నీకు మళ్ళీ నేను బాలజీ చెప్పుకుని మళ్ళీ సంకల్పం ఉన్నాను అప్పుడు అలా చెప్పానుండో అది కరెక్ట్ కాదు ఇదిలా అనుకోండి అని మళ్ళీ కరెక్షన్ అంటే అది సంకల్పం ఉన్న సో ంటనే వస్తుంది వెరకాల సంకల్పం మనస్సు కంటే గొప్ప తెలబోతున్నారు ఎనీవే సో మనస్సు అనేది ఇప్పుడు కూడా బుద్ధి మనస్సు అని రెండు లెవెల్స్ ఉన్నాయి కదండి సంథింగ్ సిమిలర్ టు దాట్ ఎందుకంటే ఇంకా కూడా లెవెల్స్ చెప్పబోతున్నారు చాలా క్రిటికల్ లెవెల్స్ రాబోతున్నాయి కృష్ణుతానికి ఏమిటంటే మాట్లాడాడు అంటే ఏ మాట మాట్లాడతాడు ఏ మాటని ఇచ్చ ఆ మాట పని చేసేదనుకోండి చేత్తో పట్టుకున్నాను ఇచ్చ చేసి చేత్తో పట్టుకుంటాను నడిచే అంటే ఇచ్చా ఇచ్చా శక్తి ఆ శక్తి అనండి లేకపోతే ఇచ్చా ఉపకరణము చేసే సాధనము చాలా సూక్ష్మమైనటువంటి మనోవృత్తి ఎ ఫంక్షన్ ఆఫ్ ది ఇన్నర్ ఆర్గన్ ద ఫంక్షన్ ఆఫ్ ది మైండ్ స్టఫ్ దానికి మనహాని అది వాక్కు కంటే గొప్పది కేవలం వాక్కు కంటే గొప్పది కాదండో నామము వాక్కు రెండింటికంటే కూడా గొప్పది ఎందుకంటే నామం కంటే వాక్కు గొప్పది అయింది వాక్కు కంటే ఇది గొప్పదంటే దానికంటే కూడా గొప్పది ఎంత గొప్పదంటే చూడండి ఇలా చేతిలో ముష్టిలో పిడికిలిలో రెండు ఉసిరికాయలు కొట్టుకున్నాడు ఇప్పుడు ఈ పిడికిలి రెండు ఉసిరికాయలని పూర్తిగా కప్పివేసి ఆవరణ చేసి తనలో అంతర్గతం చేసుకుని ఉన్నది అదే విధంగా లేకపోతే రెండు ఉసిరికాయలు మీకు ఉసిరికాయలు నచ్చలేదు అనుకోండి పోనీ రేగుపళ్ళు అనుకోండి రెండు మీ పిడికిలు చిన్న పిడికిలు ఉసిరికాయలు పట్టబడి పోని రేగుపళ్ళు పోనీ ఇంకోటి కాదనా సో అక్ష అక్ష అక్షఫలములు ఉన్నాయి అక్షఫలములు అన్నదానికి ట్రాన్స్లేషన్ ఏమిటంటే విభీతక ఫలములు అని ట్రాన్స్లేషన్ విడాలము అనగానే ఏమి అంటే మార్జ్యాలము చెప్పాడు అలాగా కరెక్ట్ విభీతకం అంటే కరెక్ట్ త్రిఫలాలో వస్తుంది అది త్రిఫలాలు నేను అసలు శబ్దార్థ చెంద్రికను తెలుగు డిక్షనరీ ఒకటి ఉంది దాంట్లో అని చూశాను తాండ్ర చెట్టు అని ళ్ళీ అదేదో అది వేరే తాటి చెట్టు ఇది తాండ్ర చెట్టు ఇది వేరే మళ్ళా అంటే బహుశా ఇది ఇదే అయి ఉంటుంది కరక్కాయే అయి ఉంటుంది పైగా త్రిఫలాలో ఉంటుందని కూడా రాశాడు కాబట్టి ఆ త్రిఫలాలో ఉండే కరక్కాయ రెండు కరక్కాయలు కానీ రెండు రేగుపళ్ళు కానీ రెండు ఉసిరి రెండే పెట్టుకోవాలి మూడు పెట్టుకోవద్దు ఎందుకంటే ఇక్కడ కావాల్సినవి రెండే ఇది వాస్తును నామాను తర్వాత ఇంకోటి మూడు ఉసిరికలు పెట్టిన ఒక్కలేరు రెండింటి పెడితేనే అది కవర్ అయిపోతుంది ఎలాగైతే పిడికెలలో రెండు పళ్లు పెట్టి మీరు కవర్ చేసి పెడతారో ఆ విధంగా మనస్సు వాగింద్రియాన్ని తద్వారా ప్రకటమయ్యే నామాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని ఉన్నది ఎంత బాగా చెప్పిందో చూడండి ఆ పొయిటిక్ వే ఆ దృష్టాంతం చాలా ఆ విధంగా మనస్సు అనుభవిస్తోంది వాగింద్రియాన్ని అనుభవిస్తోంది అనుభవించడం దాన్ని use just on, exploit just on, it is putting it to use, alagya nāmani, it is putting it to use, avithanga manashu, e ronjhi nti ni tana guppitlo vettukuni unnattu ka, unndi ganu ka, manashu e ronjhi nti ka ndte guppadhi, ne chakta. Soda ni ppudu mantram, mano vāva vācho bhūyaha, alagantte etha avai, dveva amalake, ronndu usirikayal ni gaani, dveva kule, ronndu regu palla ni gaani, dvavu akshav, రెండు కరకాయల్ని గాని ముష్టి అనుభవతి పిడికిలి తన అధీనంలో ఉంచుకుని వాటిని అలా పట్టుకుని ఉంటుందో ఏవం అదేవిధముగా వాచించ నామచ మనహ అనుభవతి మనస్సు వాగింద్రియాన్ని దాని నుండి ప్రకటమయ్యే నామాన్ని కూడా అలా అనుభవ అనుభవిస్తోంది అంటే ఎంగేజ్ చేస్తోంది ఇటులైజ్ చేస్తోంది దానికి దృష్టాంతం ఏంటంటే స మనసా మనస్యతి ఉదాహరణకు ఆమె చెప్తున్నట్టు మనస్సుతో మనస్సు అనేటువంటి అంతరింద్రియంతో ఇచ్చ చేస్తాడు ఏమని ఇచ్చ చేస్తాడు మంత్రాన్ అధియేయా నేను మంత్రాలని వల్లించుకుంటాను అని ఇచ్చ చేస్తాడు అధియేయ ఇది విజలింగ్ ఏధేత యథేయతం ఏధేర ఆత్మనేపతి ఏధేత ఎథేయతం ఎథేరం ఎథేథాహేయన్ ఏధేధ్వం ఎథే ధ్వం ఏ ఉత్తమ పురుష ఏకవచనం నేను ఏధేయ అంటే నేను పెరుగుతాను వర్ధిల్లుతాను నేను వర్ధిల్లుతాను ఉత్తమ పురుష అలాగే అధీయేయా అంటే నేను అధ్యయనం చేసుకుంటాను అని వీడు ఇచ్చ చేస్తాడు ఇచ్చ చేసి ఏం చేస్తాడు అథ అధీతే ఆ ఇచ్చకి కాన్సిక్వెంట్ టు దాట్ అది ఇదే అధ్యయనం చేస్తుంది ఇది నిజంగా చాలా చిత్రమైన విషయం నేను ఒకసారి ఎవడో వేద పండితులు ఏదో మంత్రం చెప్తుంటే విన్నా నాకు బాగా గుర్తు నా అనుభవం చెప్తున్నాను మీరేమనుకోకుండా ఏదో దృష్టాంతం చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఏదో మంత్రం చెప్తుంటే విన్నా ఆ మంత్రం నాకు బాగా నచ్చింది అర్థమయ్యి కాదు చిన్నతనం ఆ చిన్నత ఆ సంస్కారం అలా ఉంది ఎందుకునో ఉంది అంతటా వేదం వచ్చిన వాళ్ళు కనపడేవాళ్ళు వేదాలు వెల్లిస్తూ ఉండేవారు దాంతో ఆ సంస్కారం వచ్చింది సో విని ఆ మంత్రం మనం కూడా ఆ విధంగా చెప్తే బాగుండే అనిపించింది చిన్నపిల్లలకి అలా అనిపిస్తుంది సో ఎవరైనా మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతే మనం కూడా మోటార్ సైకిల్ మీద వెళ్తే బాగున్నానో మనం కూడా సైకిల్ తొక్కితే బాగున్నానో అనిపిస్తుంది అలాగే ఈ వేద పండితులు చెప్తున్న మంత్రం లాగా మనం కూడా చెప్తే బాగుండేదని అనిపించింది అనిపించి ఆ కోరిక అలా ఉండిపోయాయి ఈ లోపల ఏదో ఎస్ఎస్ఎల్సీ అయిన తర్వాత ఒక కమ్యూనిస్టర్ కనపటి గారు వేద పండితులు కనపడితే నేను ఆయనతోటి మాట వరుసకన్నా ఏనా వేదమంత్రాలు కొన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుందో అన్నం చెప్పుకోవడం అదే మహాభాగ్యం రేపు పొద్దున్న రా అన్నా అప్పుడు మొదలుపెట్టి కొన్ని సంవత్సరాల కాలం వేదాన్ని వల్లించటం అయింది అలాగే వేదాన్ని వల్లించాం వల్లించే ఏం చేశాం గంగలో మునక వేసి వేదాన్ని కూడా త్యాగం చేశాం ఎందుకు వల్లించావు ఎందుకు త్యాగం చేశావంటే మన అధీనంలో ఏముంది అంతా ప్రారంభాధీనంగా అలా నడిచింది కాబట్టి ఎందుకు చెప్పానంటే ఇచ్చ చేసే అధ్యయనం చేస్తారు ఇప్పుడు మీరు మేధాసూత్వం వల్లించారు ఎలా వల్లించారంటారు ఈయన ఏదో చెప్తానంటున్నాడు కాబట్టి ఈయన ఏం చెప్తాడో చూద్దాం అయ్యా మేధాసూత్రం చెప్పండి అని మీరు కోరారు ఆ కోరిక మీకు కలిగితే దానికి కార్య రూపంలో పెడితే మేధాసూత్వం వల్లించారు అంతే కదండి కాబట్టి ఇచ్చ చేసి తర్వాత దాన్ని ఆచరణలో పెడతారు వాక్కు రూపంగా అధ్యయనాన్ని వాక్కుకి దృష్టాంతంగా ఇచ్చారు ఇంకా కర్మలు చేసేప్పుడు కూడా అంతేనండి కర్మ అని కుర్వీగా కర్మలు అధ్యయనం చేసిన తర్వాత చేసే కర్మలు ఆ ప్రకరణం కదా అది ఏవో పనులు బదారికి వెళ్ళి సామాన్ కొనుకురావడం దృష్టాంతం కాదు అది కూడా చెప్పొచ్చు కానీ అధ్యయనానంతరం ఏ కర్మలు చేస్తాడు వైదిక కర్మలు చేస్తాడు ఆ కర్మలే ఆ బ్యాటరీస్ ఉంది అని సంకల్పం అని సంకల్పం కాదు అని ఇచ్చే చేస్తాడు అథ కురువుతే అప్పుడు కర్మల్ని చేస్తాడు తర్వాత పుత్రాంశ ఇచ్చేయ నాకు కొడుకులు ఉంటే బాగుండునే బ్యాటరీ ఫుల్ గా ఉంటాయి ఫుల్ గా లేదు సిక్స్టీ పర్సెంట్ పుత్రాంశ ఇచ్చేయ అధేఛతే నాకు సంతానం ఉంటే బాగుండు అనుకుంటాడు బ్రహ్మచారిగా ఉండగా అనుకుంటే వివాహం చేసుకుని సంతానాన్ని పొందుతాడు వివాహం అయిన తర్వాత అనుకుంటే సంతానాన్ని పొందుతాడు కాబట్టి నాకు సంతానం కావాలని ఇచ్చే చేసి సంతానాన్ని పొందుతాడు పశువు ఇచ్చేయ అంటే వైదిక సంస్కృతి కదా ఆవులు ఉంటే బాగుండవు గో సంపద ఉంటే బాగుండను పశు సంపద ఉంటే బాగుండను ఈ పాలు పోసి వాళ్ళంతా నీళ్లు కలిపేస్తున్నారు మనం చక్కగా మనం పాలు వరవే అదొక కోరిక ఉంటుంది ఇప్పుడు ఏమన్నారంటే కాఫీ పొద్దున్నే కాఫీ తాగాలండి దానికి చక్కటి చిక్కని పాలు కావాలి కాకి చికెన్ పాలు ఎందుకు కాఫీకి చక్కటి కాఫీ పౌడర్ కావాలి కానీ కదండి తాగాల్సింది కాఫీయా పాల కాఫీ కాఫీ కావాలంటే ఏం కావాలి ఫస్ట్ క్లాస్ కాఫీ పౌడర్ కావాలి మంచి తాజా కాఫీ పౌడర్ ఉంది దాన్ని హాట్ వాటర్ కూడా ఫిల్టర్ చేస్తే వస్తుంది అది మరీ టికాషన్ లాగా నల్లగా ఉంటుంది కాబట్టి దానికి వైటర్ దాన్ని తెల్లగా అయ్యి ఇట్లా చేసి పాలు పాలకి రోలు లేదు కాఫీలో సో హీ ఓన్లీ మీన్స్ సమ్ లిటిల్ మీన్స్ బయట నాకు కానీ ఆయన చేదొస్తున్న ఏంటంటే చికని పాలతో కాఫీ ఉండాలి ఓకే మంచిగా కొనుక్కోండి వాళ్ళు నీళ్లు కలిపిస్తున్నారు అయితే ఇప్పుడు ఏం చేస్తానంటారు నేను గేదె కొనుక్కుంటాను గేదెని కొని పల్లెటూరులో రాకు తెలుసూర్లో కాయల ఒక గేదెని కొని ఆ గేదెని సాకి దాన్ని దాన్ని పరిరక్షిస్తూ ఆ పాలు పిండుకుని తెల్లవారుదావ ఐదు ఇంటికి కూడా కాకుని దాంతో కాఫీ పెట్టుకు తాగి ఉన్నారు ఈ మాట మనకి ఎవరికైనా చెప్తే అంత చాలా జాలండి రోడ్డు మీకు వెళ్ళి నాలుగు రూపాయలు ఐదు రూపాయలు ఇస్తే వాళ్ళు ఏదో ఒక అక్కడ ఇస్తారు తాగి వీఆర్ సాటిస్ఫైడ్ దీనికోసం కాఫీ కోసం ఇంతటి పదార్థం పలికినా ఒక్కొక్క మనిషి యొక్క ఆలోచన ఒక్కొక్కలా ఉంటుందండి మీరు నేను అలా అనుకుంటాం మనకి మనకేమో వైరాగ్యవనాల్లో తెలియదు లేకపోతే విసుకొనలో తెలియదు వాట్ ఎవరు మనం అలా అనుకుంటాం కొంతమంది ఇలా అనుకుంటారు వీ వాట్ ఫ్యాక్ వెల్త్ బస్ కష్ట అలా ఇచ్చే ఇచ్చే చేసి అది సంపాదించుకుంటారు ఇమం లోకం ఇచ్చేయ ఈ లోకంలో నేను అభివృద్ధికి రావాలి అంటే ఎలాగ అభివృద్ధికి వస్తారు సంతానం ద్వారా ధనం ద్వారా అధికారం ద్వారా ఇలాగ నేను అభివృద్ధికి రావాలి అని ఇచ్చ చేసి అభివృద్ధికి వస్తారు లోకం ఇచ్చేయ నాకు స్వర్గం కావాలి అని దానికి తగ్గట్టుగా ఆ కర్మల్ని చేసుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే మనిషి యొక్క పూర్తి కాదాత్మ్యం దేనితోటి ఉంటుంది మనస్సుతో ఉంటుంది మనస్సు ఉల్లాసంగా ఉంటే నేను ఉల్లాసంగా ఉన్నాను మనస్సు దుఃఖంగా ఉంటే నేను దుఃఖిని అని మనస్సుతో వీడు మమేకమై జీవిస్తాడు మనోహి ఆత్మ మనోహి లోక వీడు ఈ లోకం అంటే ఈ లోకం ఎక్కడుందండి మనస్సే ఈ లోకం పరలోకం అంటే అది కూడా మనస్సే మనోహి బ్రహ్మ దేవుడు అంటాడు వీడనే దేవుడికి అధిష్టానం మూలమేటండి మనస్సే వీడి మనస్సులో ఏదో సంకల్పం చేసే అదే దేవుడి అంట మనోహి బ్రహ్మ కాబట్టి మన ఉపాస్వా ఇది మనస్సు అదొక ఫంక్షన్ ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ అనేది ఏదైతే ఉన్నదో అది ఒక దివ్యమైనటువంటి శక్తి పరమేశ్వరుడు మనకిచ్చాడు ఆ మనస్సుని చెవి శ్రోత్రేంద్రియం ఇచ్చినట్టు వాగేంద్రియం ఇచ్చినట్టు ప్రాణమిచ్చినట్టు దేహమిచ్చినట్టుగానే వాటిలో ఆ విజ్ఞాన శక్తికి ఉపకరణంగా మనస్సును కూడా దేవుడే ఇచ్చాడు నిజానికి ఆ మనస్సులో ఉండే మహిమ కూడా ఈశ్వరుని యొక్క ప్రకట రూపమే ఈ మనస్సు కూడా ఈశ్వరుని ప్రతిబింబమే ఆ విధంగా నీవు మనస్సుని బ్రహ్మగా ఉపాసన చేయుము అని మన ఇప్పుడు భాష్యకారులు దీన్ని వివరిస్తారు అందంగా విశిష్టం అంతఃకరణం మనస్సు అంటే అంతఃకరణం ద ఇన్నర్ ఆర్గం చాలా సటిల్ ఆర్గం కానీ అంతఃకరణంలో మళ్ళీ అనేక లెవెల్స్ ఉంటాయి ఆ లెవెల్స్ లో అన్ని కలిపేసి చెప్పట్లేదు ఇక్కడ ఇంకా మిగతా లెవెల్స్ తర్వాత ఇప్పుడు ఒక లెవెల్ తీసుకుంటున్నాం లోవర్ లెవెల్ ఏమిటి ఆ లెవెల్ విశిష్టం అంతఃకరణం మనస్యనము అనే ఫంక్షన్ తో కూడిన అంతఃకరణం మనస్యనము అంటే అండి ఆయనే చెప్పబోతున్నారు మనస్శనము అంటే అది మాటలాడాలనే కోరిక కర్మను చేయాలనే కోరిక ఇచ్చ ఆ ఇచ్చతే కలదో అది మనస్యనము అనబడుతుంది అటువంటి మనస్శనంతో కూడిన ఇన్నరార్గనికి మనహ అంటే ఇంకొక రకమైన ఫంక్షన్తో కూడిన ఇన్నరార్గనికి ఇంకో పేరు వస్తుంది సంకల్ప బుద్ధి ఇంకేదో పేరు ప్రస్తుతానికి కేవలం ఆ ఒక్క ఫంక్షన్తో కూడిన అంతఃకరణానికి మన అని పేరు అటువంటి మనస్సు ఇచ్చాకేంద్రమైన మనస్సు వాచోభూయ వాగింద్రియం కంటే గొప్పది ఎందువల్ల తద్ధి మనస్సన వ్యాపారవత్ చ్యం వక్తవ్యే ప్రేరయతి కావండి వాగింద్రియం ఉందండి వాగింద్రియం ద్వారా ఓ మాటని వీడు పలకాలి రామ అనాలి రామాని వక్తవ్యము అంటారు మాట్లాడవలసిన పదం వాగింద్రియం రామ అంటుండదు వాగింద్రియం రామ అంటే ఇండిపెండెంట్ గా రామా అనేసుకుందా అబ్బే అదేమి ఇండిపెండెంట్ కాదు మనస్సు యొక్క ప్రేరణ అందుకుని ఇది రామ అంటోంది కాబట్టి మనస్సు అది ఈ మనస్సు అంటే ఇక్కడ అంతఃకరణము మనస్సు అంటే మనస్యన వ్యాపారవత్ మనస్యనము అంటే ఇచ్చ ఇచ్చేయుట అనే ఫంక్షన్ తో కూడిన ఆ అంతఃస్కరణము చేత ప్రేరణను పొంది ఈ వాగింద్రియము పలుకదగిన పదమును పలుకుతోంది కాబట్టి వాగింద్రియాన్ని ప్రేరేపించేది మనస్సే కనుక మనస్సు వాగింద్రియం కంటే గొప్పది అని చెప్పటంలో చాలా యోగ్యంగా ఉన్నది హీ అంటే ఎందుకనగా హీ అంటే ఏల అనగా వికాస్ అని ఎక్స్ప్రెషన్ తేనా వాంగ్ మనసి అంతర్భవతి చూడండి దేని నుంచి ఏది పుడుతుందో అది దానిలో అంతర్భాగం అయిపోతుంది కొండ మంటిలో అంతర్గతం అవుతుంది నగ బంగారంలో అంతర్గతం అవుతుంది బంగారం నుంచి పుట్టింది కనుక తరంగము జలములో అంతర్గతం అవుతుంది నామము వాక్కులో అంతర్గతం అయిపోతుంది వాగింద్రియంలో నామము వాగింద్రియము కలిసి మనస్సులో అంతర్గతం అయిపోతాయి దాని నుంచి పుడుతున్నాయి కనుక అన్నమాట అంటున్నారా తేనా ఆ చేత వాగు వాక్ అంటే వాగింద్రియము మనసి అంతర్భవతి మనస్సులో అంతర్గతమైపోతుంది ఎచ్చస్మిన్నంతర్భవతి తస్యం తతో భూయో భవతి ఒక లా ఒక లా ఒక రూలు ఏమిటంటే ఇప్పుడు చూడండి మట్టి నుండి కుండ పుట్టింది మట్టి కారణము కుండ కార్యము కార్యము కేవలము తన మాత్రమే ఉంటుంది కుండ కొండ ఎందు మాత్రమే ఉంటుంది కానీ మట్టి మాత్రం కుండలో ఉంటుంది బాణలో ఉంటుంది ముగ్గురులో ఉంటుంది సర్వత్రా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా కారణము వ్యాపకమై ఉంటుంది వ్యాపించి ఉంటుంది పెరివేసివ్గా ఉంటుంది కార్యము వ్యాపించదు వ్యాపించబడుతుంది మట్టి వ్యాపించదు మట్టి సారీ కుండ వ్యాపించదు కుండ కొండ దగ్గరే ఉంటుందండి ఇంకా వ్యాపించదు అది కానీ వ్యాపించబడుతుంది దేని చేత వ్యాపించబడుతుంది మట్టి చేత అంటే అర్థం ఏంటి ఎక్కడ కుండ ఉందో అక్కడ మట్టి ఉంది కుండ యొక్క అవయవములు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ మట్టియే ఉన్నది ఆ విధంగా మట్టి వ్యాపించి కాబట్టి ఇప్పుడు వాగింద్రియమును వ్యాపించి మనస్సు ఉంటుంది వ్యాపించి వాగింద్రియం ఉంటుంది ఎందుకంటే నామ వాక్కులో అంతర్గతమవుతోంది కాబట్టి వాగింద్రియము నామని వ్యాపించి ఉంటుంది నామకే కారణం అలాగే వాక్కు మనస్సులో అంతర్గతం అవుతోంది కాబట్టి మనస్సు వ్యాపకమవుతుంది వాగింద్రియాన్ని వ్యాపించి ఉంటుంది సో అంచేతనే వాగింద్రియానికి మనస్సు కారణమవుతుంది అదే చెప్పారు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ కార్యము కంటే ఆ కారణము గొప్పది అని చెప్పడం సహజం వ్యాపించిది వ్యాపించబడేదానికంటే గొప్పదవుతుంది కాబట్టి ఇక్కడ వాగింద్రియం కంటే మనస్సు గొప్పది అయినది సో త్యాపకత్వ తో భూయో భవతి వ్యాపించి దానికంటే ఎక్కువ గొప్పది అవుతుంది దీన్ని దృష్టాంతం ఏంటంటే యథావై లోకే ద్వే వామలకే ఫలే ద్వే వాకూలే వదరఫలే ద్వౌ వా క్షౌ విభీతక ఫలే ముష్టిరనుభవతి ముష్టిస్తే ఫలే వ్యాప్నోతి ముష్టౌహితే అంతర్భవత ముష్టి అంటే ఇది తెలుగు ముష్టి కాదు సంస్కృతం ముష్టి తెలుగు ముష్టి వేరు అక్కడ కూడా యాచించేప్పుడు ఇలా యాచిస్తారు ముష్టిని చాచి యాచిస్తారు అందుకోసం ముష్టి అని పేరు వచ్చి ఉంటుంది సో ముష్టి అంటే పిడికి సో యథావ యథావై దృష్టాంతం అంటే లోకంలో అంటే మన అనుభవంలో ఉంది ఏమిటి రెండు ఆమలక ఫలములు అంటే ఉసిరికలు లేదా రెండు బదరీ ఫలములు రేగుపళ్ళు లేదా రెండు విభీతక ఫలములు కరక్కాయలు వీటిని ముష్టి అనుభవతి ముష్టి అనుభవిస్తుంది అనుభవించడం అంటే ముష్టి రుచి చూస్తుందని కాదండి ముష్టి వాటిని వ్యాపించి తనలో అంతర్గతం చేసుకుంటుంది అని అర్థం ముష్టి తే ఫలం వ్యాప్నోతి ముష్టి ఆ రెండు ఫలములను వ్యాపిస్తుంది అంటే అర్థం ముష్టౌ హితే అంతర్భవత ఆ రెండులో అంతర్గతమైపోతాయి అది ఈ వాక్కు నామ మనస్సులో అంతర్గతమవుతున్నాయి అని అంటారు ఆమలకాదివత్ మనోనుభవతి ఇదే విధంగా ఈ దృష్టాంతలో అదేవిధంగా మనస్సు తన ఆమలకాదివతు రెండు ఉసిరికలను వలే వాక్కుని నామని కూడా అనుభవిస్తోంది అంటే తనలో అప్రగతం చేసుకుంటోంది వ్యాపించి ఉంటోంది స యపురుషస్ కాలే మనసా అంతఃకరణేనా మనస్యతి అది సహా అనుంది మంత్రంలో సహా అంటే ఆతడు ఆతడు అంటే ఎవరండి పురుష ఎవరో ఒక వ్యక్తి పురుష అంటే మగవాడు ఆడు కాదు ఒక వ్యక్తి ఈ వ్యక్తి ఒకడున్నాడు ఈ వ్యక్తి యదా అంటే ఎస్మిన్ కాలే ఎప్పుడు ఏ కాలం నుండి అయితే మనసా మనస్యతి మనస్సుతో మనస్యనము అనే పని చేస్తాడు మనస్సు అంటే అంతఃకరణముతో ఆ అంతఃకరణలో ఉండే ఒక లెవెల్ ను ఉపయోగించి అంతఃకరణాన్ని ఉపయోగిస్తాడు ఉపయోగించి మనస్యతి అంటే మనస్యనము అనే పని చేస్తాడు ఏమిటండి మనస్యనం అంటే ఏమిటండి మనస్యనం వివక్ష బుద్ధి వివక్ష అంటే వక్తుంమిచ్చ స సన్నంతంతో గంతుం ఇచ్చ ఏమిటవుతుందండి జిగమిష కతుమి చికీర్ష సో అదేవిధంగా పాతుమిచ్చ పిపాస సో భోక్తుమి బుభుక్ష బోధితుమి బుభుత్స ఇది బుభుక్ష అది బుభుత్స సో ఈ విధంగా ఇవి ఉన్నాయి ఉన్నాయి కదా అలాగే వక్తుం ఇచ్చ చెప్పాలనే కోరిక వివక్ష సో మనస్యనం అంటే ఏమిటండి ఆ పని అన్నారే మనస్యనం చేప వివక్షా వివక్షి చెప్పాలి అని అనుకోవడం బుద్ధి అంటే మళ్ళీ ఆ బుద్ధి అని ఇంకో లెవెల్ కాదు ఇక్కడ చెప్పాలి అనే ఆలోచన నోటితో పలుకు అనే ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చాకనే ఆ ఇచ్చేసినాకనే వాంద్రియం పనిచేస్తుంది అని అనుకున్నాం కదా అదే అంటున్నారు కథం ఎలాగే దానికి ఒక దృష్టాంతం చెప్పండి వివక్షాబుద్ధి అనే దానికి ఒక దృష్టాంతం ఒకటి చెప్పండి అంటే శృతి చెప్తోంది మంత్రాన్ అధియేయ ఉచ్చారయేయం చూడండి ఆయన ఒక అకారానికి ఇంకో అకారానికి మార్చి అర్థం ఇచ్చారు మంత్రములను నేను అధ్యయనము చేసేదనుగాక అంటే ఉచ్చరించటం నేర్చుకుంటానుగాక ఇత్యే అథాధీతే ముందు ఈ రకమైన వివక్షను చేస్తాడు అంటే ఉచ్చరించాలనే కోరికను చేసి అథ అధీతే ఆ తర్వాత ఉచ్చరిస్తూ పోతాడు తా కర్మాణితే సరిగా అదేవిధంగా ఊరికే పలకడవనే కాదు కర్మాణి కుర్వీయ నేను కర్మల్ని చేసుకుంటాను అని చికీర్షాబుద్ధిని కర్తు మిచ్చా చికీర్ష మళ్ళీ సన్నంతమే సో చికీర్షాబుద్ధిని చేసి చికీర్షాబుద్ధి అథ కురుతే అప్పుడు ఆ కర్మని ప్రాప్తి పుత్రంశ పశూంశ ఇచ్చేతి ప్రాప్తిాకృత్ తాప్ుపాయానుష్ అథే సంతానమును పొందాలి పశువులను కలిగి ఉండాలి నేను వాటిని కోరుకుంటాను అని ముందు ఇచ్చ చేస్తాను ప్రాప్తి ఇచ్చాం కృత్వ వాటిని పొందాలి అనే ఇచ్చను చేసి ఆ తర్వాత వాటిని ఏ ఉపాయం చేస్తే వాటిని పొందగలుగుతాడో ఆ ఉపాయాన్ని చేస్తాడు సంతానం దగ్గరికి వివాహం చేసుకుంటాడు గేది కావాలనుకుంటే మార్కెట్కి వెళ్ళి అమ్మాయి పడి పెద్దకి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుంటాడు ఏదో చేస్తాడు ప్రాప్తి ఉపాయ అనుష్ఠాన కావాలనుకుంటే మరి దాన్ని పొందే ఉపాయం చేసి అనుష్ఠానం చేసి అత ఇచ్చేతే ఆ అంటే ప్రాప్తమవుతాయి ఇచ్చేస్త ఇచ్ఛ చేసేదిగా ఆల్రెడీ ఇంక మళ్లీ ఇచ్చేవి అక్కడ ఇంక రెండో ఇచ్ఛకు అర్థమైనట్ంటే ప్రాప్నవు పొందుతాడు సంతానాన్ని పొందుతాడు పశు సంపదను పొందుతాడు ముందు ఇచ్చ చేయాలండి మనం ఈ రోజున ఏదైనా ముసీబత్తులో ముసీబత్ అంటే కష్టంలో ఉన్నాము అంటే దీనికి వెనకాల ఒక ఇచ్చ కారణం ఎప్పుడో ఏదో ఓ ఇచ్చబట్టి ఈ రోజు ఈ పొలన్నీ చేయాల్సి వస్తుంది అని ఎవరికి వాడు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సెయింట్ యాన్స్ దగ్గర క్యూలో నిలబడ్డాడు వెళ్ళి తెల్లవారు సోన్ ఫైవ్ క్లాక్ దాన్ని తిట్టుకుంటూ ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ దైవాన్ని తిట్టుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ వీళ్ళ క్యూర నిలబడ్డాడు ఎందుకు నిలబడ్డాడు ఈ ఆవర్థం ఎందుకు అనుభవిస్తున్నాడంటే ఎప్పుడో ఇచ్చ చేశాడు సంతానాన్ని పొందాలి అని ఇచ్చే చేశాడు అందుకోసం ఇప్పుడు క్యూర శాస్త్రం హెచ్చరిక చేస్తుంది మహాత్ములు చెప్తారు నాయన కోరికల్ని పక్కన పెట్టుకో ఏమంటే మీ సొమ్మ ఏం పోయిందండి నేను కోరిక కోరికనే నేను తీర్చుకుంటా మీకేం పోయిందంటే నాకేం పోలేదు ఈ కోరిక నిన్ను మూడు చెరువులు నీళ్లు తాగించి ముప్ప తిప్పలు పెడుతుంది అందుకోసం కాబట్టి నువ్వు ఆ పాటలన్నీ పడదలుచుకుంటే ఇచ్చి చేయాలి వద్దులండి పాటలన్నీ పడలే ఆయమైతే కోరికల్ని పక్కన పెట్టే ఇచ్చన్నది చాలా డేంజరస్ థింగ్ సో పుత్రాదిని ప్రాప్తమవుతూ ఇచ్చారు పండితేర్ణమర్ణమి పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదా పూర్ణమైవశిష్య శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమీ దర్శ శ్రీకృష్ణార్పణమస్తు